జై గురుదత్త యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం పదహారవ భాగం ఆ ఐందవులు సృష్టి చేసినటువంటి బ్రహ్మాండాల్లో ఒకనొక బ్రహ్మాండంలోని ఒకనొక సూర్యదేవుడు చెబుతున్నాడు బ్రహ్మదేవుడికి ఆయన అంటున్నాడు ఓ బ్రహ్మదేవా ఇలా అనేక కల్పాలు గడిచిపోయాయి ఆ పాత బ్రహ్మకి కాలక్రమంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళు పది మంది కూడా బ్రహ్మలైపోయారు వాళ్ళ యొక్క తపో బలం చేత బ్రహ్మలైపోవడం చేత ఎవరి చిత్తంలో వాళ్ళు తమ తమ బ్రహ్మాండాలను సృష్టి చేయడం మొదలుపెట్టారు ఎవరి కల్పన వారిదే ఎవరు సృష్టి వారిదే ఎవరి బ్రహ్మాండాలు వారివే అలా పది రకాల సృష్టిలు జరిగిపోతున్నాయి అలాంటి బ్రహ్మాండాలలో ఒకనొక బ్రహ్మాండంలో నేను సూర్యపద్యవకి అధిపతిగా నియమింపబడ్డాను కాల విభాగం చేయడం నా పని ఇది ఆ సూర్యభగవానుడు చెప్పినది చెప్పి చెప్పి ఆయన నాడు చివరికి ఒక విచిత్రమైన మాట చెబుతున్నాడు ఆ సూర్యుడు ఏమని వివిధ కల్పనయా వలితాంబరం ఎదిదముత్తమ జాగతముత్ కర్ణజాలకం ఆహితమోహనం తదఖిల నిజచేతసి విభ్రమ అంటున్నాడు ఇక్కడ కరణజాలకం అనే పదం వేశారు మామూలుగా దీనికి ఇంద్రియ సమూహము అని అర్థం చెప్పుకుంటాం మనం ఇక్కడ అటు చెప్పకూడదు ఇంద్రియాలకు వల అని అర్థం చెప్పాలి అలా చెబితే శ్లోకం బాగా అన్వయం అయిపోతుంది కరణజాలకమాహితమోహనం తదఖిల నిజ చేతసి విభ్రమ అని సూర్యదేవుడు అంటున్నాడు ఆ శ్లోకా అర్థాన్ని మనం మనవి చేసుకుందాం యోగ వాసి ఉత్పత్తి ప్రకటనలో ఐందవ ఉపాఖ్యానంలో ఉన్నాం ఈ ఐందవపాఖ్యానమనే కథను బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి చెప్పాడు ఆ కథలో బ్రహ్మదేవుడు ఒకరోజు నిద్ర లేచేటప్పటికి అనేకమైనటువంటి బ్రహ్మాండాలు కనిపించాయి ఇవన్నీ ఎవరు సృష్టి చేశారబ్బా అని ఆలోచిస్తూ ఉండగా ఒకనొక బ్రహ్మాండంలోంచి ఒకనొక సూర్యదేవుడు కనిపించాడు ఆయన్ని పట్టుకుని అడిగాడు ఈ సృష్టిలన్నీ ఎలా వచ్చినాయి ఆయన చెప్పాడు పూర్వం మీరు చేసిన సృష్టిలో ఒక అనొక సృష్టిలో హిందువు అనే బ్రాహ్మడు సంతానం లేక తపస్సు చేశాడండి ఆయనకి పది మంది పుత్రులు పుట్టారు ఆ పది మంది తపస్సు చేసి తమ తపోబలం చేత పది మంది బ్రహ్మలుగా మారిపోయారు వాళ్ళు ఈ సృష్టి చేసేస్తున్నారు అని చెప్పాడు అలా చెప్పి చెప్పి చివరికి ఆ సూర్యదేవుడు ఒక విచిత్రమైన మాట చెబుతున్నాడు ఏమంటున్నాడంటైనా వివిధ కల్ప నయా तदखिलम ओ ब्रह्मदेवा, यदिदागत मुत्थित्रह्म हिण्यगर्भात जगत्मूहत अंत प्रपंच समूह कला उत्थित कहते पैकी लेचि उन्नीस्तान ఎలా ఉంది ఇది వివిధ కల్పనయా అనేక రకాల కల్పనలతో వలితాంబరం ఆకాశానికే మడతలు పెట్టినట్టుగా ఉంది ఆకాశం అంటే ఏముంది అక్కడ ఏదన్నా పొరలున్నాయా లేకపోయినా సరే ఆకాశానికే మడతలు పెట్టినట్టుగా ఉంది ఎందుకు ఇలా కనిపిస్తోంది జాలకం ఇది ఇంద్రియాల మీద వేసిన వల ఇంద్రియాలు ఆ వలలో చిక్కుకుంటున్నాయి ఈ ప్రపంచం అనే వలలో ఆహిత మోహనం మోహన విద్యను ప్రయోగిస్తోంది సమ్మోహన విద్యను ఎందుకు ఇంత జరుగుతోంది తదఖిలం నిజచేతసి విభ్రమ ఇది చూసేవారి యొక్క హృదయంలో అంటే మనస్సులో కలిగేటువంటి భ్రాంతి ఈ సృష్టి ఈ ప్రపంచం ఈ జగత్ సమూహం అనేది ఇదంతా కూడా విభ్రమమే ఒక భ్రాంతి మాత్రమే దీన్ని బాగా గుర్తించవయ్యా ఓ ఉత్తమ జీవా నేను సృష్టించడం ఈ లోకాలన్నీ నా ఆకాశంలో ఎక్కడున్నాయి అని నువ్వు అనుకుంటున్నావు అలా అనుకోకు ఇవన్నీ మనస్సు చేసే కల్పనలయ్యా వీటిల్లో నిజం ఉంటే కదా నువ్వు ఆలోచించవలసింది ఈ కనిపించే జగద్రూపమైన దృశ్యం ఇంద్రియాలకు ఒక వల స్నేహం చేసిన మోహబెట్టే స్వభావం దీనికింది అనేక కల్పనలతో ఆకాశపు పొరలకే మడతలు పెట్టినట్టుగా ఇది పైకి పొడుసుకు వచ్చినట్టుగా కనిపిస్తోంది ఇదంతా మనస్సులో కలిగే భ్రాంతి మాత్రమే కాని సత్యం కానే కాదు నువ్వు నీ సంకల్ప బలం వల్ల ఐందవుల యొక్క చిత్తాలలో దూరి చూస్తున్నావు గనుక నీకీ బ్రహ్మాండాలన్నీ కనిపిస్తున్నాయి అంతేగాని మామూలు కనిపించవు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఏ ఆకాశంలో ఉన్నాయంటే ఆ ఐందవుల చిత్తాకాశంలో ఉన్నాయి ఇవన్నీ నువ్వు అక్కడ ఉన్నావు నువ్వు నీ చిత్తాకాశంలో ఉన్నావు నువ్వు ఇప్పుడు నీ సంకల్ప బలం చేత ఐందవుల యొక్క చిత్తాకాశంలోకి దూరి వీటిని చూస్తున్నావు అందుచేత నీకు ఇవన్నీ కనిపిస్తున్నాయి అని ఈ విచిత్రమైన మాట చెప్పేసరికి ఇది విని బ్రహ్మదేవుడికి మతిపోయినంత పనైంది ఏమిట్రా సృష్టికర్త నేను ఇక్కడే ఉన్నాను నేనేమో నా చిత్తాకాశంలో ఉన్నానా వాళ్ళకి వేరే చిత్తాకాశాలున్నాయా అక్కడ బ్రహ్మాండాలు అనేకం జరిగిపోతున్నాయి ఆ సృష్టి నేను వాళ్ళ చిత్తాకాశంలోకి వెళ్ళి లేని దాన్ని చూస్తున్నానా ఇది ఈ భాస్కరుడు చెప్పేది ఇక్కడ విషయం ఇది సత్యమేనా అని ఆలోచించి ఆలోచించి ఆలోచించి చివరికి ఆ బ్రహ్మదేవుడు ఇట్లా అన్నాడు ఓ సూర్య పది మంది బ్రహ్మలు తలోపక్క సృష్టి చేసి వారేస్తున్నారు కదా ఇంకా నా సృష్టి ఎందుకయ్యా దానికి ఏమిటి ప్రయోజనం అన్నాడు ఈయన గోలు అయింది ఈయనకి నిద్రలేచన దగ్గర నుంచి సృష్టి చెయ్యాలి అని తాపత్రయం ఈ తాపత్రయం ఎందుకు వచ్చింది పూర్వజన్మ సంస్కారం నుంచి వచ్చింది ఆయనకి ఈ జన్మ ఎత్తిన దగ్గర నుంచి అదే అలవాటు పడ్డాడు నిద్రలేచిన దగ్గర నుంచి సృష్టి చేయవలసిందే ఇక్కడ తన సృష్టి కాకుండా ఇంకో సృష్టి కనిపిస్తోంది అంటే తను కాకుండా ఇంకో బ్రహ్మ కనిపిస్తున్నాడు ఒకడు కాదు పది మంది బ్రహ్మలు కనిపిస్తున్నాడు ఇదేమిటయ్యా అంటే ఈ సూర్యుడికి అదంతా చెప్పి చెప్పి ఇదంతా కూడా వాళ్ళ చిత్తాకాశంలో ఉండే కల్పన నువ్వు దాంట్లోకి వెళ్ళి చూస్తున్నావు ఇది ఆకాశానికి పెట్టిన మడతలు అంటున్నాడు సత్యమే కాదంటానికి వీల్లేదు కానీ తన యొక్క సంస్కారం తనకున్నదే తనకింకా సృష్టి చేయాలనే కోరిక ఉంది కానీ తన సృష్టికి ప్రయోజనమేమిటి సృష్టిలాగే జరిగిపోతోంది కదా అంచేది ఆ మాటే పై కనేశాడు ఓ సూర్య ఇంకా నేను సృష్టి చేయడం దేనికయ్యా వాళ్ళు ఎలాగో సృష్టి చేస్తున్నారు కదా నా సృష్టికి ప్రయోజనం ఏమిటి అని ఇది విన్నాక సూర్యుడు కూడా కొంచెం నిదానంగా ఆలోచనలో పడ్డాడు అవును నిజమే ఆ సృష్టికి ఒక ప్రయోజనం ఉంటే కదా ఈ సృష్టికి మరో ప్రయోజనం ఉండేందుకు ఈయన ఏమన్నా నా సృష్టికి ప్రయోజనం ఏమిటి వాళ్ళు ఎలాగ చేస్తున్నారు కదా ఎట్లాగ కదా అంటున్నాడు ఈయన సంస్కారమేమో సృష్టి చెయ్యి చెయ్యి అని ఈ సృష్టి కానీ ఇప్పుడు ఉన్నటువంటి సృష్టి కానీ ఇప్పుడు బ్రహ్మదేవుడు చేయదలుచుకుంటే చేస్తే రాబోయే సృష్టి కానీ రెండు కూడా సత్యం కాదని తనే ఇప్పుడు సిద్ధాంతం చెప్పేశాడు అయినా ఇప్పుడు ఈయన ప్రశ్న వేస్తున్నాడు ఏం చేయాలి అని ఆలోచించి ఆలోచించి చివరికి ఇలా అన్నట్టు ఆయన ఎవరు సూర్యుడు ఏమంటున్నాడు దేవదేవా బ్రహ్మదేవా కాలాన్ని విభజించడం నా పని ప్రజల కోసం అంటే జీవుల కోసం పగటిని రాత్రిని తయారు చేస్తూ ఉంటాను నేను ఏమిటి దీంతో నాకు ప్రయోజనం వాళ్ళకి రాత్రి పగలు అయింది నాకేముంది సూర్యమండలంలో కూర్చుంటే సూర్యమండలంలో కూర్చున్న నాకు రాత్రి ఉందా పగలుందా నాకు రాత్రి లేదు పగలు లేదు వాళ్ళకి మాత్రం భూమి మీద ఉండే వాళ్ళకి ఒక రాత్రిని అంగారక గ్రహం మీద ఉండే వాళ్ళకి ఇంకో రాత్రిని ఇంకో ఏ గ్రహంలో ఉండే వాళ్ళకి ఆ గ్రహానికి ఏ లోకంలో ఉండే వాళ్ళకి ఆ ఒక రాత్రి ఒక పగలు నేను చేస్తూ ఉంటా ఇలా చేస్తూ ఉన్నందువల్ల నాకు వచ్చిన ప్రయోజనం ఏమిటి నాకేమీ ప్రయోజనం లేదు అయినా ఇది నా కర్తవ్యం కనుక నిష్కామంగా నిస్వార్థంగా నేను ఈ పని చేస్తున్నా అలాగే ఇంకో మాట ఉంది నా వల్ల చెరువుల్లో ప్రతిబింబాలు తయారవుతున్నాయి ఆ ప్రతిబింబాలకు నేను సృష్టికర్తనా వాటి వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా లేదే అయినా ఆ పని జరిగిపోతూనే ఉంది అలాగే మీరు సృష్టి చేస్తున్నారు ఇప్పటిదాకా చేశారు నిన్నటిదాకా నిజం చెప్పాలంటే ఈ సృష్టి మీ నుంచి వ్యక్తం అవుతోంది మీరు చేస్తున్నారని చెప్పడం కంటే ఎలాగైతే చెరువుల్లోనూ దురువుల్లోనూ సూర్య ప్రతిబింబాలు నాలోంచి వ్యక్తమవుతున్నాయో నేను వాడికి నిజంగా సృష్టికర్తను కాదో ఆ ప్రతిబింబాలకి అలాగే ఈ సృష్టి కూడా మీ వ్యక్తం అవుతున్నాయి అంతే ఈ జీవులంతా కూడా మీ నుంచి వ్యక్తం అవుతున్నారు ఈ జీవులు శరీరాలు ధరించినా విడిచిపెట్టినా మీకేమీ ప్రయోజనం లేదు మీకేమీ నష్టం లేదు మీరేమీ కోరుకోవడం లేదు మీకు ఈ సృష్టి ఒక విలాసం ఒక వినోదం ఒక కర్తవ్యం అంతే మీరు కాని నేను కాని మన పనులు మానుకున్నామంటే కర్తవ్యాన్ని పరిచయం చేటువంటి వాళ్ళం అయిపోతాం నిత్యకర్మను విడిచిపెట్టినటువంటి వాళ్ళం అయిపోతాం అది అంత మంచి పని కాదు ఎందుకు మంచి పని కాదు ఎందుకంటే వదులుకుందాం అనుకున్నా వదలగలవా మనం ఎందుకు వదలలేమయ్యా అంటారేమో అద్దం ఉంది అద్దం ప్రతిబింబాన్ని తయారు చేయకుండా ఊరుకోగలదా నా కోపం వచ్చిందండి ఇవాళ నుంచి బలానా వెంక వెంకయ్య ప్రతిబింబాన్ని నేను తయారు చేయగలను అని భీష్మించు కూర్చో మాత్రం అద్దం వల్ల అవనవుతుందా ఇష్టం ఉన్నా లేకపోయినా సరే అద్దం ఉంది అంటే ప్రతిబింబం వచ్చేస్తుంది అదీగాక లోకంలో కొన్ని పనులు వద్దని కొంతమంది వదిలిపెడుతూ ఉంటారు అలా వదిలిపెట్టే వారికి వదిలిపెట్టడంలో ఒక ప్రయోజనం ఉంటుంది అబథ్యం చేయరాదు అన్నాడు వైద్యుడు రోగి కష్టపడి అభ్యమైన పదార్థాలని దూరంగా వదిలిపెట్టేస్తూ ఉంటాడు అలా వదిలిపెట్టడంలో వాడికి ఒక ప్రయోజనం ఉంది ఏమిటి ఎంత ఇష్టమైనా ఎంత తీయగా ఉన్నా సరే ఆ పదార్థాలను దూరంగా కనుక పెట్టేసినట్టయితే వాడికి ఆరోగ్యం లభిస్తుంది సుఖం లభిస్తుంది అంచేదా లోకంలో వదిలి కావాలని కొన్ని పదార్థాలను ప్రత్యేకంగా పనిగట్టుకుని వదిలిపెట్టేవారికి ఆ వదిలిపెట్టడం వల్ల ఒక ప్రయోజనం ఉంటుంది మనకు అలాంటి ప్రయోజనం ఏదైనా ఉన్నదా ఏమీ లేదే లేదు కనుక అలాంటి కోరిక కూడా మనకు ఉండటానికి వీల్లేదు ఈ పని చేద్దామనే కోరిక ఉండటానికి వీల్లేదు ఈ పని వదిలిపెడదాము కోరిక ఉండటానికి కూడా వీల్లేదు కనుక మనబోటి వాళ్ళం చెయ్యటమైనా మానడం ఏదైనా సరే పరమార్థ దృష్టితో అయితే అసలు ఏది చేయకూడదు చెయ్యనుకూడదు మానవకూడదు మరి ఎట్లా కుదురుతున్నాయా చెయ్యనుకూడదు మానవకూడదు అంటే అది ఎట్లా కుదురుతున్నాయంటే చెయ్యాలి ఏది చేసినా మిథ్యా దృష్టితోనే చెయ్యాలి అంటే ఇది మిథ్యా అని తెలుసుకుంటూ జ్ఞానపూర్వకంగా పనిచేయాలి మీరు ఇతర బ్రహ్మల యొక్క సృష్టిని మీ మనోనేత్రంతో చూడగలరు అంతేగాని చర్మచక్షువులతో చూడలేరు ఎందుకని అది ఇతర బ్రహ్మలు చేసినటువంటి సృష్టి అది ఎక్కడుంది వాళ్ళ చిత్తాకాశంలో ఉంది దాంట్లోకి మీరు ప్రవేశించి వాటిని చూడాలంటే ఎట్లా వెళ్ళాలి మీరు మళ్ళీ మనోనేత్రంతోనే వెళ్ళి చూడాలి మామూలుగా లేచి కూర్చుని కుర్చీ కానుకుని కళతో చూడాలనుకుంటే అది కుదరదు అదే మీరు సొంతంగా చేసుకున్న సృష్టి అయితే మీకు మనోనేత్రంతో పని లేకుండా మీ చర్మచక్షువులతోనే దాన్ని చూడగలరు మీ సృష్టికి ఇతర సృష్టిలకి ఇది ప్రధాన భేదం ఇక ఐందవ బ్రహ్మలు చేసినటువంటి సృష్టిని మీరు సంహరించాలి అనుకున్నారనుకోండి ఇంతమంది సృష్టి చేయటం ఏమిటయ్యా నేను అసలైన బ్రహ్మని ఈ ఐందవుని సృష్టించిన వాడిని కూడా నేనే కనుక నేనే సృష్టి చేయాలి తప్పితే మధ్యలో వీళ్ళెవరు సృష్టి చేయడానికి అని మీ కోపం వచ్చి వాటిని మీరు సంహరించేసేయాలి ప్రళయం చేసేయాలి అనుకున్నారనుకోండి అయినా కూడా అవన్నీ మీరు చేయలేరు ఎందుకంటే ఒకడు తన కర్మేంద్రియాలతో ఏదైనా ఒక పనిని చేసినట్టయితే దానిని మరొక మరొకడు చెడగొడితే చెడగొట్టవచ్చు అంతేగాని ఒకడు స్థిర చిత్తంతో ఒక ప్రత్యేకమైనటువంటి మనోనిశ్చయం కనుక చేసుకున్నట్టయితే అటువంటి మనోనిశ్చయాన్ని ఎవడూ చెడగొట్టలేడు సాధ్యమే కాదు శరీరం రాలిపోయినా సరే మనస్సు చేసుకున్న నిశ్చయం మాత్రం అది రాలిపోదు ఈ సిద్ధాంతానికి నిదర్శనం ఏమిటి ఈ ఐదవ బ్రహ్మలే నిదర్శనం వీళ్ళ పది మంది శరీరాలు రాలిపోయినాయి అయినా సరే తపస్సు చేస్తున్న మనస్సులు మాత్రం అట్లాగే నిలబడిపోయినాయి ఆ మనస్సులే బ్రహ్మలుగా మారిపోయిన క్రమంగా ఇంతకంటే నీరసన ఏం కావాలండి అంతేకాదు వేదాంత సాధనలో సంసార నివృత్తిని కోరేటువంటి ముముక్షువు కూడా తన మనోబలం చేతనే పరబ్రహ్మస్వరూపాన్ని పొందుతున్నాడు అంతేకాకుండా మామూలుగా సంసార కోపంలో పడి ఉండేటువంటి సామాన్య జీవి కూడా తన మనోబలం చేతనే ప్రపంచం అనేటువంటి భ్రాంతిలో పడి ఉంటున్నాడు ప్రపంచం భ్రాంతి కూడా ఒక మనోబలమే వాడి మనస్సు ఆ విధంగా భావన చేస్తోంది కనుక వాడికి ప్రపంచం ఈ రకంగా కనిపిస్తోంది కనుక బ్రహ్మదేవ చిత్రాది చిత్రమైనటువంటి ఈ మనోబల మాహాత్మ్యాన్ని వివరించేందుకోసం మీకు నేను ఒక కొత్త కథ చెబుతాను ఈ కథ కల్పిత కథ కాదు ఇది వాస్తవ కథ నిజంగా జరిగిన కథ దీన్ని మీకు వినిపిస్తాను వినండి అని ప్రారంభిస్తున్నాడు ఆ ఇతర బ్రహ్మాండ మండలంలో ఉండేటువంటి సూర్యదేవుడు ఈ కథ పేరు కృత్రిమ అహల్య ఉపాఖ్యానం కృత్రిమ ఇంద్రాహల్య ఉపాఖ్యానం ఇంద్ర అహల్య వీరెవరు కృత్రిములు కృత్రిమ ఇంద్రాహల్యోపాఖ్యానం ఈ కథను కథలో కథగా ప్రవేశపెట్టాడు ఇక్కడ కవి అసలు కథ ఏది ఐదవోపాఖ్యానం మధ్యలో సూర్యుడి యొక్క ద్వారా ఇంద్రాహల్యోపాఖ్యానమైనటువంటి అవాంతర కథ అంటారు దీన్ని కథ కథ మధ్యలో వచ్చే కథ అనమాట దీన్ని ప్రవేశపెడుతున్నాడు ఈ కథ ఏమిటంటే సూర్యుడు చెబుతున్నాడు ఓ బ్రహ్మదేవా పూర్వం మగధ దేశానికి ఇంద్రజుమునుడు అనేటువంటి రాజు ఉండేవాడు ఆయన చాలా మంచివాడు ఆయన భార్య పేరు అహల్య ఆవిడ చాలా అందగా ఆ ఊళ్ళోనే ఒక బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు అతను చాలా అందగాడు అనేటువంటి ప్రసిద్ధి ఆ రోజుల్లో వచ్చింది ఇతని పేరు ఇంద్రుడు రాజు పేరేమో ఇంద్రజ్యుమ్నుడు ఇతని పేరేమో కొట్టిగా ఇంద్రుడు చాలా అందగాడు ఇది చిత్రం భార్య పేరేమో రాజుగారి భార్య పేరేమో అహల్య ఊళ్ళో అందగాడి పేరేమో ఇంద్రుడు రాజుగారి పేరేమో ఇంద్రజ్యుమ్నుడు ఈ పేర్ల యొక్క విచిత్రంతో ఒక విచిత్రమైనటువంటి మలుపు తిరగబోతోంది అని చెబుతున్నాడు సూర్యుడు ఒకసారి మహారాణి అయినటువంటి పురాణం వింటూ వింటూ గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్యను ఇంద్రుడు మోహించాడని ఇంద్రుణ్ణి అహల్య మోహించిందని ఈ కథ వినది అదేం కర్మమో ఎవడో గాని పురాణంలో ఈ మాట విన్న దగ్గర నుంచి ఈ అహల్య రాణి గారికి కొత్త ఆలోచన మొదలైంది నేను అహల్యను కదా చాలా అందగత్తెను కదా ఈ ఊళ్ళో అందగాడైన ఇంద్రుడు ఉన్నాడు కదా వాడు నన్ను ఎందుకు మోహించడు నా సాహసం చేసి ఎందుకు రాడు అని ఆలోచనలు బయలుదేరినాయి ఇదే సంస్కారం అంటే సంస్కార బలం చేత ఈ ఆలోచనలు వచ్చినాయి నిజానికి ఆవిడ భర్త పేరేమిటి ఇంద్రజ్యుమ్డే అందులో ఇంద్రపదం ఉంది అయినా సరే ఆ పేరు కానీ ఆ భర్త గారి అందం కానీ ఆవిడకి ఏమాత్రం నచ్చడం లేదు ఊళ్ళో ఉన్న ఇంద్రుణ్ణే తలుచుకుంటూ మనస్సులో మధన ఉండేది క్రమక్రమంగా ఆ మధనం దుఃఖంగా మారిపోయింది చివరికి ఏడుపోయింది చివరికి అరుపుల్లోకి దిగింది ఈవిడ పిచ్చి చూసి చూసి అంతఃపుర దాసి ఒకటే జాలిబడి రాయబారాలు చేసి ఊరి ఇంద్రుణ్ణి అంతఃపుర అహల్యను కలిపేసింది మెల్లిగా రాజుగారికి రాణి ప్రవర్తన గురించి తెలిసింది చివరికి ఆ వార్త రాజుగారు బెదిరించాడు ఆ బెదిరింపులు ఏమీ పనిచేయలేదు చివరికి పరిస్థితి అదుపు తప్పిపోయి దండన చేయాల్సిన స్థితికి వచ్చేసింది రాజుగారి కోపం వచ్చేసి వాంచి చలికాలంలో వీళ్ళిద్దరినీ కూడా అంటే ఎవరిని ఈ అహల్య రాణిగారిని ఊళ్ళో ఉండేటువంటి బ్రాహ్మణ ఇంద్రుణ్ణి వీళ్ళిద్దరినీ కూడా కలిపి చల్లటి నీళ్లలో మంచు నీళ్లలో పడుకోబెట్టాడు అయినా సరే వాళ్లలో ఏమీ దుఃఖం కనిపించలేదు చాలాసేపయ్యాక రాజుగారు వాళ్ళిద్దరినీ లేవదీయించి విడివిడిగా తీసుకెళ్లి ఒకే ప్రశ్న అడిగాడు ఒళ్ళు బిగిసిపోయే ఈ చలిలో కూడా మీరు ఆనందంగానే కనిపిస్తున్నారు కదా ఎందుకు ఇలా కనిపిస్తున్నారు అని ఆశ్చర్యం ఇద్దరూ ఒకే సమాధానం చెప్పారు ఏమనంటే రాజా మేము ఒకరినొకరు ప్రేమించుకున్నామయ్యా ఒకరినొకరు నిరంతరం స్మరించుకుంటున్నాం ఆ స్మరణకు మొదట్లో మా శరీరాలు మా అందాలు ఆధారంగా ఉండేవి ఆ నిజమే కానీ ఇప్పుడు మేము ఆ స్థితి దాటిపోయాం ఇప్పుడు ఎట్లా మా శరీరాలే మరిచిపోయాం మా మనస్సులు పెనవేసుకుపోయాయి ఆ కలయిక మాకు చాలు మమ్మల్ని నరికి పోగులు పెట్టినా సరే మాకి బాధ లేదు అని చెప్పేశారు ఇద్దరు కూడా విడివిడిగా రాజుగారి కోపం గుగ్గిలం వేసిన అగ్గిలాగా మండిపోయింది వారిద్దరినీ నిజంగానే నిప్పుల్లో బొలించేశాడు ఏనుగులతో తొక్కించేశాడు కుర్రాలతో కొట్టించాడు అయినా సరే వాళ్ల ముఖాల్లో కాంతి తగ్గలేదు వాళ్ళ సమాధానాలు మారలేదు రాజుగారు హింసలు పెడుతున్న కొద్దీ వాళ్ల ప్రేమ మరింత పెచ్చు పెరిగిపోయింది ఆ ఇంద్రుడిని అడిగితే నాకు లోకమంతా అహల్యామయంగా కనిపిస్తోంది అంటున్నాడు ఈ అహల్యగారిని అడిగితే నాకు ప్రపంచమే ఇంద్రమయంగా ఉంది అంటోంది ఆవిడ ఇది అక్కడి చిత్రం ఈ మాటలు వింటున్న కొద్దీ రాజుగారికి మతిపోతున్నట్టుగా ఉంది దీనికి కారణం ఏమిడో బతికి అర్థం కావటం ఒకసారి తిట్టే తిట్టల్లో ఆ మాటే అనేశాడు ఇంద్రుడితో దానికి ఇంద్రుడు ఇలా సమాధానం చెప్పాడు ఏమిటంటే మహారాజా నేను నేను నేనంటావు కదా నేనంటే ఎవరయ్యా ఈ మనస్సే నేను ఈ మనస్సే ఈ శరీరాన్ని సృష్టి చేసింది ఈ శరీరం మొక్కలైనా సరే మనస్సు మొక్కలు కాదు శాపాలు కూడా దీన్ని తాకలేవు ఇది మనస్సు యొక్క స్వభావం ఇది మనస్సు యొక్క ప్రభావం గుడిలో విగ్రహంలాగా నా మనస్సులో అహల్య ప్రతిష్ఠింపబడి ఉంది ఇప్పుడు ఈ ప్రతిష్టకు కారణం ఏమిటి నా తీవ్ర అభిలాషేదానికి కారణం అందుచేతనే ఆ రూపాన్ని నా మనస్సులోంచి ఎవరూ తొలగించలేరు ఎవరికి సాధ్యం కాదు మనస్సులో ఏదైనా ఒక సంకల్పం దృఢంగా నాటుకుంది అంటే దానివల్ల ఒక లాభం ఉంటుంది ఏమిటంటే అది ఇక రెండో ఆలోచన దగ్గరకు రాని అది మనస్సు యొక్క స్వభావం అందుకే నాకిప్పుడు ఏ దుఃఖాలు శోకవు ఏ రకమైన కష్టాలు అంటవు ఇదే అది తత్వం మహారాజా జీవుడంటే ఎవరు అసలు ఎవడికి మనస్సనే మొలక మలుచిందో వాడే జీవుడు మనస్సే వాడి యొక్క మొదటి శరీరం అదే కాండం వాడికి కలిగే స్థూల శరీరాన్ని ఆ కాండానికి మొలచిన కొమ్మలు రెమ్మలు అనేటువంటి భావన చేదాన్ని కొమ్మలు రెమ్మలు కాండం పోదు కాండం పోతే కొమ్మలుండవు రెమ్మలుండవు కనుక రాజా మనస్సే ప్రధానమని గుర్తించుకో దాన్ని కాపాడుకో దానిలో నుంచి సంకల్పం నాటుకో దానిలో మంచి సంకల్పం నాటుకో అంతేగాని నా సంకల్పాలు చెడగొట్టాలని ఆలోచన చేయకు అలాంటి ప్రయత్నం చేయకు నువ్వు నీ మంత్రులు చిత్రహింసలు నా మనస్సంకల్పాన్ని ఏమాత్రమో మార్చలేవు అని దృఢంగా చెప్పేశాడు ఇంద్రుడు చెప్పినటువంటి ఈ మాటలు వినేసరికి రాజుగారు మరింత కానీ ఎలా హింసించాలో ఇంకా తోసలే అన్ని రకాల హింసలు పెట్టం అయిపోయింది వాడు ఇంకా పౌరమోతుగానే మాట్లాడుతున్నాడు ఇంకా ఎలా హింసలు పెట్టాలి ఆలోచించి ఆలోచించి దగ్గరే ఉన్నటువంటి భరతుడు అనేటువంటి మహర్షిని చూసి ఆయనతో ఇలా అన్నాడు రాజుగారు మహాత్మా ఇక లాభం లేదు ఈ పాపని ఏదో రకంగా దండించి తీరాలి మీరు వీణ్ణి చెప్పించండి అనేశాడు ఆ మహర్షి రాజుగారు పడ్డంత తొందర పడలేదు కానీ రాజుగారి మాట కాదని లేకపోయాడు కొంచెం ఆలోచించి ఆలోచించి చివరికి ఏమన్నాయంటే ఓరీ దురాత్మ ఈ దుష్టురాలతో సహా నువ్వు నశించిపో అని శపించేశాడు ఈ శాపం విని ఇంద్రాహల భయపడలేదు భయపడక ఇలా అన్నారు భారత మహర్షి తెలివి తక్కువ ధనంతో మీ తపశక్తిని మంట కలుపుకుంటున్నారో కొంచెం ఆలోచించుకోండి మీ శాపంతో మా స్థూల దేహాలు నశిస్తాయే కానీ మా మనోదేహాలు నశించవు కనుక మీ శాపాల వల్ల మాకేమీ నష్టం లేదు అది బాగా తెలుసుకో అని వాళ్ళు ఇట్లా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళు అక్కడికక్కడే నేల మీద పడి మరణించేశారు కానీ వెను వెంటనే వాళ్ళిద్దరు కూడా లేడి దంపతులే జన్మించారు ఆ మరుజన్మలో వాళ్ళే పక్షి దంపతులుగా జన్మించారు బ్రహ్మదేవా వింటున్నావా వాళ్ళు మా సృష్టిలో అంటే మా ఐందవ బ్రహ్మల సృష్టిలో ఇప్పుడు బ్రాహ్మణ దంపతులుగా జన్మించి ఉన్నారు ఆ జీవులిద్దరూ ఇప్పటికీ ఎక్కడ పుట్టినా దంపతులు గానే జన్మిస్తున్నారు ఇది వాళ్ళ కథ ఎవరి కథ కృత్రిమ ఇంద్రాహల్యల కథ కనుక ఓ బ్రహ్మదేవ మనస్సును శాపాలు కూడా ఏమీ చేయలేవు అని దీన్ని బట్టి నిరూపణ అవుతోంది ఈనాటి బ్రహ్మల సృష్టి క్రమం కూడా వారి మనోబలం వల్ల జరిగిందే కనుక దానిని నాశనం చేయడం ఎవరికీ సాధ్యం కాదు అదిగాక మీ బోటి పెద్దలకు అలాంటి ఆలోచన తగినది కాదు తగిందో తగనిదో అది ఎలా ఉంచు సాధ్యమా అసాధ్యమా ఎందుకు సాధ్యం కాదు అని నిగ్గదీస్తారేమో మీరు ఎవడైనా ఒక మణిని పగలగొట్టగలడేమో కానీ దాని యొక్క ప్రతిబింబాన్ని అంటే అద్దంలో దాని యొక్క ప్రతిబింబాన్ని పగలగొట్టగలడా ఎవడైనా మనస్సంకల్పము అటువంటిదే ఎటువంటిది ప్రతిబింబం వంటిది ప్రతిబింబాన్ని పగలగొట్టడం ఎక్కడ సాధ్యమవుతుందా ఎంత బలవంతుడైనా సరే ప్రతిబింబాన్ని పగలగొట్టలేడు అలాగే ఒకడు తన మనస్సంకల్పం చేత చేసుకున్నటువంటి సృష్టిని మరొకడు నాశనం చేయడం అనేది సాధ్యం కాదు కనుక ఓ బ్రహ్మదేవ నా సలహా ఏమిటంటే ఐందవ బ్రహ్మ యొక్క సృష్టిలను అలా వదిలేసి మీ సృష్టి మీరు చేసుకోండి అయితే మీరేమంటారంటే ఆకాశం నిండా వాళ్ల సృష్టి ఉంది కదటయ్యా ఇక నా సృష్టి దిక్కి చోటెక్కడా అంటారేమో అది పిచ్చివాడు శం మూడు రకాలు పూర్వమే చాలాసార్లు చెప్పుకున్నాం చిదాకాశం చిత్తాకాశం భూతాకాశం అని ఈ మూడు ఆకాశాలు అనంతాలే మీ చిత్తాకాశం మీది వాళ్ళ చిత్తాకాశం వాళ్ళది ఈ రెండు చిదాకాశంలో ఒదిగిపోయే ఉన్నాయి మీ చిత్తాకాశంలో మీకు తోచిన సృష్టిలు మీరు చేసుకుంటూ చిత్తాకాశ స్వరూపులై నిశ్చలంగా ఉండిపోండి నన్ను అడిగారు కనుక నా సలహా ఇది అని ఐందవ సృష్టిలో ఉండేటువంటి సూర్యుడు తన దీర్ఘ ప్రసంగాన్ని ముగించాడు అది విన్నాక ఆ బ్రహ్మదేవుడు మళ్ళీ తన ఆలోచనలో పడిపోయి ఆ సూర్యుడు చెప్పినటువంటి సలహాని అంగీకరించి తన సృష్టిలోకి తను పడిపోయాడు ఇంతవరకు ఈ కథంతా ఎవరు ఎవరికి చెబుతున్నారంటే బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి చెబుతున్నాడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడికి చెప్పే కథలో మచలో తనకి మరో బ్రహ్మాండంలోని సూర్యుడికి జరిగినటువంటి సంవాదాన్ని చెప్పాడు ఆ సంవాదం ఇక్కడికి ముగిసింది ఆ ముగిసిన తర్వాత ఈ బ్రహ్మదేవుడు మళ్లీ తన యొక్క వశిష్ఠుడితో తన కొనసాగిస్తున్నాడు ఆయన ఏమంటున్నాడు ఓ వశిష్ట ఐందవ సూర్యుడి ప్రసంగం విని నేను చాలాసేపు ఆలోచించి చివరికి అతను చెప్పిందే నచ్చి భూతాకాశ చిత్తాకాశ చిదాకాశాలు అనంతాలు గనుక నా కర్తవ్యం నేను నిర్వహించుకుంటూ పోవాలనే నిశ్చయానికి వచ్చేశాను అయితే నాకీ సలహా చెప్పి ఉపకారం చేసిన ఐందవ బ్రహ్మాండంలోని సూర్యుడు గనక అతనినే నాకు మొదటి మనువుగా ఉండమని కోరాను మునువు అంటే నీకు తెలుసు కదా నా మనస్సులోని ఆలోచనల ప్రకారం సృష్టి ప్రక్రియలను నడిపించేవాడే మనువు అలాంటి గొప్ప పదవి లభించేసరికి ఐందవ సూర్యుడు పొంగిపోయి తన రూపాన్ని రెండు రకాలుగా చేసేసుకుని ఒక రూపంతో ఐందవ బ్రహ్మాండంలో సూర్యపదవిని మరో రూపంలో నా బ్రహ్మాండంలో మను పదవిని కూడా నిర్వహించసాగాడు కనుక పుత్ర వశిష్ట ఈ సంఘటనలన్నిటి ద్వారా నేను చెప్పవచ్చింది ఏమిటంటే అని ఆగాడు బ్రహ్మదేవుడు ఒకసారి ఐందవులు పది మంది కూడా మనోబలం వల్లనే బ్రహ్మలయ్యారు ఇంద్రాహల్యలు మనోబలం వల్లనే దంపతులుగా మళ్లీ మళ్లీ జన్మిస్తున్నారు మనోబలం వల్లనే నేను బ్రహ్మాండ సృష్టి చేస్తున్నాను మనోబలం వల్లనే ఆ సూర్యుడు అటు ఆ బ్రహ్మాండంలో అటు సూర్యుడిగాను ఇటు ఈ బ్రహ్మాండంలో మనువుగాను కూడా పదవులు నిర్వహిస్తున్నాడు కనుక ఏమి తేలిందంటే ఈ సృష్టి అంతటిని మనస్సే చేస్తోంది దీన్నే తిప్పి చెబితే మనస్సే సృష్టిగా కనిపిస్తోంది నీళ్లు గడ్డగడితే మంచు అవుతుంది పల్సగా ఉంటే నీళ్లు గట్టిగా ఉంటే మనసు ఇవేమిటి పేర్లు ఉన్న పదార్థం మాత్రం ఒకడే పేర్లు మారినా ఉన్న పదార్థం మారదు అలాగే సూక్ష్మ వాసనలతో కలిసి సూక్ష్మస్వరూపంగా ఉంటే దాన్ని జీవుడు అంటారు అదే కొంచెం గట్టిపడితే దాన్ని దేహము అంటారు ఆ మనస్సు ఇంకా పరిపరి విధాలుగా సాంద్రీకృతమైతే అంటే చిక్కబడితే అది మరీ ప్రమాదం అయిపోతుంది ఈ సాంద్రత ఈ వాసనలు రెండూ పోతే అది సాక్షాత్తుగా శుద్ధ పరమాత్మ స్వరూపమే అయిపోతుంది ఇది రహస్యం వశిష్ట జాగ్రత్తగా గమనించు సత్యంగా ఉన్నది చైతన్యం ఒక్కటే అది ఒక్కటిగా ఉన్నప్పుడు దాని పేరు శుద్ధ చైతన్యం దానిలోకి సంస్కారాలు చేరితే అప్పుడు అది మనస్సు ఆ సంస్కారాలు బాగా కొంచెం గట్టిపడితే జీవుడు ఇంకా బాగా గట్టిపడితే అప్పుడు అది దేహం ఇంకా గట్టిపడితే ప్రపంచం ఈ చెప్పిన వరుస ఎలా ఉందంటే పొడి పొడిగా ఉన్నప్పుడు దాని పేరు మట్టి పొడి తడితడిగా ఉన్నప్పుడు దాని పేరు మట్టి ముద్ద కొంచెం వెడల్పుగా ఉంటే దాని పేరు పెంకు కొంచెం బొజ్జలాగా గుండ్రంగా తయారైతే దాని పేరు కొండ ఈ వరుస ఎట్లా చెప్పామో అట్లా చెప్పినట్టుగా ఉంది ఇందాకంతా ఏమిటిది సంస్కారము శుద్ధ చైతన్యము అక్కడి నుంచి మనస్సు అక్కడి నుంచి జీవుడు అక్కడి నుంచి దేహము ప్రపంచం ఇలా ఇన్ని రూపాల్లోనూ ఉన్నదేది మట్టే కదూ అలాగే మనస్సుగా జీవుడుగా శరీరంగా ప్రపంచంగా ఉన్నది ఎవరు శుద్ధ చైతన్యమే అంటే పరమాత్మే కనుక వివేకం కలవాడు ఏమి చెయ్యాలంటే ప్రస్తుతం తనకు ఉన్నటువంటి ఈ మనస్సులోనే ఈ మనస్సుతోనే మనస్సు యొక్క తత్వాన్ని కూర్చి విచారణ చేయాలి దానికి ఉన్న గట్టితనాన్ని పలుసడితనాన్ని వాసనామయత్వాన్ని కూడా గుర్తించాలి అలా గుర్తించి తన వివేకంతోనే దాన్ని ప్రక్షాళన చెయ్యాలి చేస్తే పరిశుద్ధమైనటువంటి చైతన్యం మిగులుతుంది అదే ముక్తి అని బ్రహ్మగారు చెప్పాడు వశిష్ఠుడికి ్రహ్మగారి సుదీర్ఘ ప్రసంగం అంతా విని వశిష్ఠ మహర్షి తృప్తి పడలేదు ఆయన ఇట్లా అడిగాడు ఏమన్నా అంటే బ్రహ్మదేవా మీరు చెప్పేది పరస్పర విరుద్ధంగా ఉంది తపశ్శక్తికి శాపశక్తికి తిరుగులేదని మీరు పూర్వం చాలాసార్లు చెప్పారు ఇప్పుడేమో శాపాలు శరీరాల మీదనే పనిచేస్తాయి కాని మనస్సుల మీద పని చెయ్యవు అంటున్నారు కృత్రిమ ఇంద్రాహల్యల కథ చెప్పేశారు పూర్వం నేను నా శిష్యుడైనటువంటి సౌదాసుడిని శపించాను శపిస్తే అతని మతి చెడిపోయి రాక్షస బుద్ధి పుట్టి నా కొడుకునే చంపు తినేశాడు ఇదో ఉదాహరణ ఇంద్ర పదవికి ఎక్కాడు పూర్వ నహుషక్రవర్తి ఆ చక్రవర్తిని అగస్త్య మహర్షి శపించాడు శపిస్తే అంతటి మహాశక్తులు కలిగినటువంటి చక్రవర్తి కూడా ఇంద్రుడిగా ఉన్నటువంటి చక్రవర్తి కూడా కొండ చిలువగా మారిపోవడం మాత్రమే కాక మతి భ్రమించి తన వంశీయుడైన భీముణ్ణే మింగబోయాడు ఇలా అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి కనిపిస్తుంటే శాపాలు మనస్సుల మీద పనిచేయవు అంటారేమిడు మీరు అది కాక మనస్సే గట్టిపడితే దేహమైంది అంటున్నారు అలాంటప్పుడు శాపం దేహం మీద పని చేస్తే మనస్సు మీద పని చేసినట్టు కాదా మంచు మింగేస్తే నీళ్లు తాగినట్టు కాదా కనుక శాపాలు మనస్సు మీద ఎందుకు చేయవు అలాంటారేమిటి మీరు దాన్ని తేల్చి చెప్పండి అని ఇక్కచ్చిగా అడిగేశాడు ఈ ప్రశ్నమే బ్రహ్మదేవుడు సంతోషించి ఇలా చెప్పసాగేట ఏమని ఓ వశిష్ట ఒకడికి రెండు కళ్ళున్నాయి బయటికి రెండూ ఒకే రకంగా కనిపిస్తున్నాయి కానీ వాటిలో ఒకటి గుడ్డిది రెండోది మంచిది ఈ గుడ్డిదాన్ని తెరిస్తే ఏమి కనిపించినా ఏమి కనిపిస్తదు మంచిదాన్ని తెరిస్తే దృశ్యాలను చూడగలుగుతాడు గుడ్డి కన్ను తెరిచినా ఒకటే మూసినా ఒకటే మంచి కన్ను ఎటువంటిది అటువంటిది మనస్సు అంటే మనస్సు మంచి కన్ను లాంటిది శరీరమేమో గుడ్డి కన్ను లాంటిది మనస్సు శరీరము రెండు అశాశ్వతాలే కానీ ఆ రెండిట్లో పరిశీలించి చూస్తే శరీరం మరీ క్షణికం తామరాకు మీద నీటి పొట్టు ఎలాంటిదో ఇది అటువంటిది శరీరం దీన్ని శాపాలే కాదు మామూలు చేతబడులు అంతకంటే మామూలు రాజదండనలు ఇలాంటివన్నీ కూడా బాధ పెట్టగలవు మరి మనస్సు అది అజ్ఞానం పోయేదాకా పోదు అది కొంతవరకు స్వతంత్రం మరికొంత అస్వతంత్రం ఇది స్వతంత్రించి పౌరుషంగా ప్రయత్నాలు చేయగలదు దీనికి శరీర సహకారం అక్కర్లేదు శరీరం మాత్రం మనస్సు యొక్క సహకారం లేందే ఏ పని చేయలేదు ఇప్పుడు నేను చెప్పిన కథలో బ్రాహ్మణేంద్రుడు శరీర సహకారం లేకుండానే మనోబలం చేత సంతోషంగా ఉన్నాడు అని చెప్పాను ఆ విషయం గమనించు ఇది నేను కల్పించిన కథ అనుకుంటున్నావేమో కాదు పూర్వం దీర్ఘతపుడు అనే మహర్షి పాడునూతులో పడిపోయి ఏమీ చేయటానికి చేతగాక అక్కడే కూర్చుని మానసిక యజ్ఞాలు వందకు పైగా చేసి ఆ పుణ్య వల్ల సూటిగా దేవేంద్ర పదవినే పొందాడు ఆ విషయం నీకు స్పష్టంగా తెలుసు కనుక నేను కల్పిత కథ చేత మనోబలాన్ని గురించి చెప్పాను అనుకోకు ఈ దీర్ఘతప్పుడు ఇంద్ర పదవిని పొందడం అనేది మనోబలం వల్ల కథ మరి ఇప్పుడు చేసింది అసలు నిజమైన యజ్ఞాలు చేశాడా నూతిలో పడిపోయి కేవలం మానసిక యజ్ఞాలు చేస్తేనే తత్ఫలితంగా దేవేంద్రుడు అయ్యాడంటే మనోబలం ఎటువంటిదో ప్రత్యక్షంగా తెలుస్తోంది కదా మరైతే సౌదాసుడో మరకడో, శాపం వల్ల పిచ్చివాళ్ళు అయ్యారు అని నువ్వు చదువుతున్నావు కదా అలా వాళ్ళు పిచ్చివాళ్ళు అయ్యారంటే వాళ్లకు తగినంత మనోబలం లేదు అని తెలుసుకోవాలి వివేక విజ్ఞానికి తగినంత యోగ్యత ఆ మనసులకు లేదు అన్నమాట శాపశక్తికి తిరుగులేదు అని పూర్వం నేను చెప్పాను నువ్వు అంటున్నావు అలా చెప్పానంటే అది కూడా మనోబలాన్నే ద్రోహపరుస్తోంది ఎలాగంటే శాపం పెట్టేవాడి మనోబలం ఒకటి శాపం పొందేవాడి మనోబలం ఒకటి రెండున్నాయి ఇక్కడ వాటిల్లో ఏది ప్రబలమైతే అది జయిస్తుంది మట్టి ముద్ద కుండగా మారినంత మాత్రాన ఆ రెండింటి లక్షణాలు ఒకటిగా ఉండవు కుండేమో నీళ్లలో తేలుతుంది మట్టి ముద్దేమో నీళ్లలో కరిగిపోతుంది అలాగే మనస్సులోంచే దేహం వచ్చిందైనప్పటికీ కూడా దేని లక్షణాలు దానివే కనుక దేనికి వచ్చినటువంటి చింతను పక్కకు వదిలేసి దాని గురించి ఆలోచనను వదిలేసి మనస్సు యొక్క తత్వాన్ని పరిశీలించు ఆ మనస్సునే ప్రక్షాళన చేసి శుద్ధ చైతన్య స్థితిని అందుకో అన్నాడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడితో ఈ బ్రహ్మదేవుడికి వశిష్ఠుడికి జరిగినటువంటి ఈ సంవాదం ఎందుకు వచ్చింది ప్రసక్తి అంటే శ్రీరాముడు వశిష్ఠుడు మాట్లాడుకున్న సందర్భంలో వశిష్ఠుడు ఈ కథని చెప్పాల్సి వచ్చింది తన యొక్క అనుభవాన్ని చెప్పాల్సి వచ్చింది ఇప్పటి వరకు ఈ కథంతా చెప్పింది ఎవరు వశిష్ఠుడు చెప్పాడు ఎవరికి చెప్పాడు శ్రీరాముడికి చెప్పాడు అలా శ్రీరాముడితో తన ప్రసంగాన్ని చెబుతున్న వశిష్ఠుడు ఇప్పటివరకు ఈ కథలన్నీ చెప్పి చెప్పి చివరికి ఈ విధంగా కొనసాగించాడు ఆయన ఏమంటున్నా అంటే రామా దేశకాల దృశ్యాలు లేవని చెప్పడానికే నీకు లీలోపాఖ్యానం చెప్పా పూర్వం లీలోపాఖ్యానంలో ఏం చెప్పాను ప్రదేశము కాలము దృశ్యము అనేవి మూడు కూడా లేవు అని చెప్పేశాను అది నిరూపించడం కోసం లీలోపాఖ్యానం చెప్పా మనస్సు చేసే భ్రాంతి వల్లనే ప్రపంచ సృష్టి జరుగుతోంది అని చెప్పడానికే నీకు సూచికోపాఖ్యానం చెప్పా సూచికోపాఖ్యానంలో ఏం చెప్పాను నీకు మనస్సు అనేక రకాలైనటువంటి భ్రమలను చేసి భ్రమ ద్వారా సృష్టులు కల్పిస్తుంది అని చెప్పారు మనస్సుకు అంతటి శక్తి ఉంది అని నిరూపించాలి అలా నిరూపించడం కోసమే ఐందవవాఖ్యానం చెప్పారు దాంట్లో దాని మధ్యలో కృత్రిమ ఇంద్రాహల్యోవాఖ్యానం కూడా చెప్పారు వీటన్నింటినీ నువ్వు చక్కగా భావన చెయ్యి అన్నాడు ఇక్కడికి ఉత్పత్తి ప్రకరణలో తొంభై రెండవ సర్గ పూర్తయింది ఈ తొంభై మూడవ సర్గలో మొదటి భాగాన్ని వాల్మీకి మహర్షి కొంతవరకు గద్యంలో నడిపాడు ఆ తర్వాత మళ్ళీ శ్లోకాల్లోకి వచ్చాడు ఆ సర్గలో ఏమంటున్నాడంటే వశిష్ఠుడు తన యొక్క ప్రసంగాన్ని కొనసాగిస్తున్నాడు వశిష్ఠుడు ఏమంటున్నాడు రామా మనస్సు యొక్క తత్వాన్ని నువ్వు కొంచెం ఆలోచించుకోవని చెప్పా ఆలోచించుకుంటూ ఉండు నేను కూడా చెబుతా విను వివరిస్తా ఏమిటంటే నామరూపాలు వ్యక్తం కాకుండా ఉన్న స్థితి ఒకటి ఉంది దాన్నే వ్యాకృతం కాని స్థితి అంటారు వ్యాకృతం అంటే వ్యక్తం అనమాట నామరూపాలు వ్యాకృతం కాకుండా ఉన్నటువంటి పరబ్రహ్మ నుంచి అటువంటి ప్రపంచమే పుట్టింది అంటే ఒక ప్రపంచం ఏర్పడింది కానీ అది ఎంత సూక్ష్మంగా ఉంది అంటే దాని నామరూపాలను ఎవరూ గ్రహించలేరు కాలక్రమంలో అది కొంచెం గట్టిపడింది గట్టిపడితే అది మనస్సు అయింది ఆ అటువంటి మనస్సులోంచి తన్మాత్రలు పుట్టాయి అంటే సూక్ష్మ పంచభూతాలు పుట్టాయి వాటిల్లోంచి సమష్టి సూక్ష్మ శరీరాభిమాని తేజోమయ జీవి ఒకడు జన్మించాడు ఇతడే సృష్టికర్త ఇతడే బ్రహ్మ కనుక రామ ఇక సృష్టి యొక్క ప్రక్రియ ఎలా ఉంటుందో నువ్వే ఆలోచించుకో అంటున్నాడు కాబట్టి బ్రహ్మదేవుడంటే ఏమిటి మనస్తత్వం యొక్క ఆకారమే అందుకే ఆయన ఏది సంకల్పిస్తే అది జరుగుతుంది అందుకే ఆయన్ని సిద్ధ సంకల్పుడని సంకల్ప ఇలాంటి పదాలతో ఆయన్ని అభిమానిస్తూ ఉంటారు రామా ఇంతకు ఈ బ్రహ్మదేవుడు ఎలా ఉదయించాడు గమనించావా అనాత్మ పదార్థాలైనటువంటి పంచతన్మాత్రల మీద ఆత్మాభిమానం పెట్టుకోవడం వల్ల ఉదయించాడు ఈయన అవలసి చెప్పాం కదా ముందరేం పుట్టినాయి మనసులోంచి పంచతన్మాత్రలు పుట్టాయి అంటే సూక్ష్మ పంచభూతాలు పుట్టాయి వాటి యొక్క సమిష్టి ఆత్మాభిమానం కూడా పుట్టాడు అంటే ఏమిటి పంచతన్మాత్రల మీద ఆత్మాభిమానం వల్ల ఆయన ఉదయించాడు అందుకే ఆయన మున్ముందుగా అనాత్మల మీద ఆత్మాభిమానాన్ని కలిగించే అవిద్యనే సృష్టి చేశాడు ఈ అవిద్య యొక్క సహాయంతో దృశ్య ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేశాడు ఇక పూర్వకల్పాల నుంచి అనుగతంగా వస్తున్నటువంటి వ్యష్టి చిదాభాసలు కొన్ని జీవులుగా ఈ దృశ్య ప్రపంచంలో వ్యక్తం అవుతున్నాయి చిదాభాసలన్నా జీవులన్నా ఒకటే ఈ జీవులంతా తమ తమ కామాలు కారణంగా పైలోకాలకు కిందిలోకాలకు తిరుగుతూ ఉంటారు వీళ్లలో కొందరు శుభకర్మ తత్పరులై ముక్తికి దగ్గరగా వస్తున్నారు ఇంకా కొంతమంది తత్వజ్ఞాన సంపన్నులై పరబ్రహ్మలో చేరిపోతున్నారు కనుక సారాంశం ఏమిటంటే సమస్త సృష్టి కూడా అంటే ఈ సృష్టి మొత్తం అంతా కలిపితే సమష్టి మనస్తత్వం ఏర్పడుతుంది ఆ సమష్టి మనస్తత్వమే హిరణ్యగర్పుడు లేకపోతే బ్రహ్మదేవుడు అతడి సంకల్పం వల్లే ఈ సృష్టి జరుగుతోంది అంటే అర్థమేమిటి ఈ మనస్సు వల్లే సృష్టి జరుగుతోంది సమష్టి మనస్సు వల్ల సృష్టి జరుగుతోంది కనుక ఎవడైనా సరే తనలో గల మనస్సును తొలగించుకుంటే వాడికి ఈ ప్రపంచం లేదు ఇది తత్వం రామా ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవోపాధులు ప్రధానంగా మూడు రకాలు ఒకటికి సాత్విక జీవోపాధులు రెండు రాజస జీవోపాధులు మూడు తామస జీవోపాధులు వీళ్ళని ఇంకా విభాగం చేయి చేస్తే పద్నాలుగు రకాలుగా విభజించవచ్చు ఈ విభాగం తందుకు విశ్లేషణ చేసినందుకోసం మొత్తం మూడు రకాల మందులు చెప్పాం ఒక్కొక్క దాన్ని మూడు రకాలుగా చేస్తే తొమ్మిది వస్తాయి ఒక్కొక్కదాన్ని నాలుగు రకాలు చేస్తే పన్నెండు వస్తాయి ఒక్కొక్కదాన్ని ఐదు రకాలుగా చేస్తే పదిహేను వస్తాయి ఐదు రకాలుగా చేసాం ఒక్కొక్కదాన్ని ఐదు భాగాలు చేశాం చేశాం కానీ దాంట్లో ఒకదాన్ని తగ్గించేశాం ఎందుకు తగ్గించామో చెప్పబోతున్నాం మొత్తం పదిహేను భాగాలు చేసి అందులో ఒకటి తగ్గించేస్తే పద్నాలుగు వస్తాయి ఎందుకు తగ్గించేశామంటే ఒక విభాగమే రెండు సార్లు వచ్చింది ఈ చేసే వలసలో అందుకోసమని మొత్తం పద్నాలుగు అంటున్నాం నిజానికి ఇవన్నీ తాత్విక రాజసిక తామసిక విభాగాలు మూడు ఒక్కొక్కదాన్ని ఐదేసి భాగాలు చేస్తే మొత్తం పదిహేను మొత్తం పదిహేను అని చెప్పాలి కానీ దీంట్లో ఒకటి అనవసరంగా వస్తుందని చెప్పి తీసేస్తే పద్నాలుగు విభాగాలు దేనాయి ఏమిటి అంటే ఒకటి ఇదం ప్రథమత దీన్నే అత్యంత ఉత్తమ సత్వ అంటారు అంటే ఇప్పుడు చెప్పేటువంటి ఐదు విభాగాలు కూడా సత్వగుణాన్ని ఆధారంగా చేసినటువంటి విభాగాలు అన్నమాట మొదటిదేమిటి ఇదం ప్రథమ లేక అత్యంత ఉత్తమ సత్వ రెండోది ఏమిటి గుణపీవరి అని పేరు ఇది ఉత్తమ సత్వ అని కూడా రెండో పేరు దీనికి మూడోది ససత్వ దీనికే మధ్యమత్వ అని కూడా పేరు నాలుగోది అధమసత్వ ఐదోది అత్యంత తామసి పేరు పెట్టారు నిజానికి దీని స్థితి ఏమిటి అత్యంత అధమసత్వ అత్యంత అధమసత్వం అన్న తామసం అన్నా ఒకటే కనుక దాన్ని అత్యంత తామసే అని టెక్నికల్గా పిలిచారు ఈ ఐదు కూడా సాత్వికంలో రకాలు అత్యంత సత్వమే అత్యంత తమోగుణం అవుతుంది గనక దాన్ని అత్యంత తామసి అనేసారు అందుకంటే ఏమీ లేదు ఇక రజోగుణ విభాగాల దగ్గరికి వెళ్ళేప్పటికి మళ్ళీ అవి ఐదు ఏమిటవి రాజసి ఒకటి రెండోది రాజస సాత్వికి మూడోది రాజస రాజసి నాలుగోది రాజస తామసి ఐదోది రాజస అత్యంత తామసి రాజసాత్యంత తామసి అన్నారు ఈ ఐదు రాజసంలో రకాలు ఇప్పుడు పది అయినవి ఇక తమో గుణంలోకి వెళ్ళేప్పటికి మళ్ళీ అవి ఐదు రావాలి దీంట్లోనే ఇప్పుడు తగ్గించబోతున్నాం తమోగుణంలో మొదటిది ఏమిటి తామసి ఒకటి తమోగుణంలో రెండో భాగం ఏమిటి తమస్సు సత్వం కొంచెం కలిస్తే తామసత్వ మూడోది తమస్సు రజస్సు కొంచెం కలిస్తే తమో రాజసి నాలుగోది అత్యంత తామసి ఇంకా తమస్సు తమస్సే కలవడం అన్నమాట ఇంకా అందుకంటే ఇంకేం లేదు ఐదోది ఏం రావాలి మళ్ళీ తమస్సులో తమస్సే రావాలి అత్యంత తామసే అన్న తమో తామసే అన్నా రెండు ఒకటే అయిపోతుంది అందుకోసమే దాన్ని తీసేసాం పద్నాలుగుతోనే ఆపేశాం కనుక మొత్తం కలిపేసి అన్నీ జరిగినాయి భాగాలు వచ్చినాయి తామస తామసే అక్కర్లేదని వదిలేశాం అయితే ఇప్పుడు పద్నాలుగు కదా వీటిని విశ్లేషిస్తే ఏం జరుగుతుందంటే సత్వ విభాగంలో ఐదవది వచ్చింది తమో విభాగంలో నాలుగవది ఈ రెండు ఒకటే అయిపోతాయి ఎందుకని ఆ రెండు కూడా గుణసామ్యంగా వచ్చేస్తాయి అలాగే రజోగుణంలో తమో గుణం కలిసిన తమో గుణంలో రజోగుణం కలిసిన ఫలితం ఒకటే కనుక తొమ్మిదవ విభాగం పదమూడవ విభాగం రెండు ఒకటే అయిపోతాయి కనుక పద్నాలుగు రెండు తగ్గించేయాలి మళ్ళీ మొత్తం మీద ఎంత తేలినాయి పన్నెండే విభాగాలు తేలినాయి ఎందుకు ఇలా చెబుతున్నామంటే పన్నెండే విభాగాలు మొట్టమొదటి చెప్పేసామనుకోండి అప్పుడు ఏమనుకుంటారు మొట్టమొదటి సత్వరజస్తమ గుణాలు మూడు ఉన్నాయి కదండీ దీన్ని ఒక్కొక్కదాన్ని నాలుగేసి భాగాలు చేశాడు నాలుగు మూడు పన్నెండు అనుకుంటారు అలా పన్నెండు కాదు ఇది ఒక్కొక్కదాన్ని ఐదే విభా ఐదేసి విభాగాలు చేయగా అందులో మొదట ఒక విభాగాన్ని తీసేస్తే పద్నాలుగు తర్వాత మళ్ళీ రెండు విభాగాలు అనవసరం తీసేస్తే ఇంకా రెండు తగ్గితే పద్నాలుగు మిగిలినాయి పన్నెండు మిగిలినాయి కనుక జరిగింది ఐదేసి భాగాలుగా చేయగా పన్నెండుగా తేలినవి అని చెప్పడం కోసం ఈ ప్రక్రియగా చెప్పారనమాట కనుక రామా ఈ విభాగాలన్నింటినీ నువ్వు ఇప్పుడు విభాగ విధానం అర్థం చేసుకున్నావు ఈ ఒక్కొక్క విభాగం యొక్క అర్థం ఏమిటో చెబుతా విను మొట్టమొదట్లో ఏం చెప్పాం ఇదం ప్రధమత అన్నాం దీన్నే అత్యంత ఉత్తమ సత్వ అన్నాం పూర్వకల్పలోనే సాధనంతా ఇంచు మించుగా పూర్తయిపోయి ఈ కల్పనలో మొదటి జన్మలోనే ముక్తి పొందే వారు వాళ్ళు ఈ విభాగంలోకి ఉదాహరణ చెప్పాలంటే సనక సనందనాథులంతా దీంట్లోకే వస్తారు ఇక రెండోది గుణపీవరి దీన్నే ఉత్తమ సత్వ అంటారు ఈ కల్పంలో ఐదు లేక ఆరు జన్మల్లో ముక్తి పొందేవాళ్ళంతా ఈ కేటగిరీలోకి వస్తారు ఉదాహరణ చెప్పాలంటే నారదుడు మొదలైన వాళ్ళంతా దీంట్లోకి వచ్చేస్తారు ఇక్కడ మూడోది మధ్యమ సత్వ లేక ససత్వ ఈ కల్పంలో జన్మ జన్మకు సత్వ సంపత్తిని పెంచుకుంటూ సుమారుగా వంద జన్మల్లో ముక్తిని పొందేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ విభాగంలోకి వస్తారు ఉదాహరణ చెప్పాలంటే అనేక మంది మహర్షులు ఈ విభాగంలోనే చేరిపోతారు ఇక నాలుగో విభాగం అధమసత్వ అనేది అనేక వేల జన్మలకు మోక్షం పొందేవాళ్ళు ఈ విభాగంలో చేరుతారు వీళ్ళని చూస్తే జ్ఞానులు అని గుర్తుపట్టడం కొంచెం కష్టం సుఖదుఖాలలో కొట్టుకుపోతున్నారా అన్నట్టు కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళు క్రమక్రమంగా జ్ఞానం వేవే ముందుకెడుతున్నారు ఉదాహరణ చెప్పాలంటే ప్రత్యేకం చెప్పక్కల అనేక మంది ఉత్తమ సాధకులంతా దీంట్లోకే చేరుతారు ఇక అత్యంత తామసి అత్యంత అధమసత్వ అని రెండు విభాగాలు చెప్పాం మొదటిది ఏమన్నా సత్వ విభాగంలో ఐదోదిగా వచ్చింది రెండోది ఏమన్నా తామసి విభాగంలోకి వస్తుంది ఈ రెండు ఒకే రకంగా ఉంటాయి వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఆధ్యాత్మిక వాసన అసలే ఉండదు అత్యంత తామసి లేక అత్యంత అధమసత్వ ఏ పేర్లు పెట్టినా సరే ఆధ్యాత్మిక వాసన ఉండనే ఉండదు ఈ కల్పనలో వీళ్ళకి మోక్షం రావడం చాలా కష్టం అత్యంత అధమసత్వం అన్నా అత్యంత అధమ తామసం ఫలితం ఒకటే అని పూర్వమే చెప్పాం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసు ఇప్పటికీ సాత్విక విభాగాలు ఐదు కూడా పూర్తయిపోయాయి ఇక రాజసిక విభా విభాగాల సంగతి చూడాలి ఏమిటంటే వీటిలో మొదటిది రాజసి వీళ్ళకి ఈ కల్పంలో మానవ జన్మ వచ్చేసరికి రెండు మూడు జన్మలు పడుతుంది అంతకుముందు ఏవో పశువులో పక్షులుగా జన్మిస్తూ ఉంటారు ఆ తర్వాత జన్మల్లో పడుతూ ఉంటారు ఈ కల్పంలో వీళ్ళకి మోక్షం లభించడం కొంచెం సందేహమే వీళ్లలో రజోగుణం ఒక్కటే ప్రధానంగా ఉంటుంది ఉదాహరణ చెప్పుకోవాలంటే మహావీరులంతా కూడా సామాన్యంగా ఈ విభాగంలోకి వస్తారు ఇక దీంట్లో రెండో భాగం రాజస సాత్వికి వీళ్ల యొక్క రజోగుణంలో సత్వగుణం కూడా చెప్పుకోదగినంతగా కలిసిపోయి ఉంటుంది వీళ్ళు సంసారంలోనే ఉంటారు కాని ఈ సంసారం దుఃఖమయము అని వీళ్ళు గుర్తిస్తారు జ్ఞానప్రాప్తికి అనుకూలమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ భాగంలోకి వస్తారు ఉదాహరణ చెప్పుకోవాలంటే రాజరుషులంతా ఈ కోవలో వాళ్ళే ఇక రజోగుణంలో మూడో భాగం రాజస రాజసి వీళ్ళు రజోగుణ ప్రధానంగా ధార్మిక జీవనం గడిపి యక్ష గంధర్వాది లోకాలను చేరి అక్కడ జీవులుగా ఉంటారు వీళ్ళు కృషి చేస్తే కొద్ది జన్మల్లోనే ముక్తి లభించవచ్చు ఉదాహరణ చెప్పాలంటే గంధర్వరాజు అయినటువంటి చిత్ర రథుడు మొదలైన వాళ్ళంతా ఈ భాగంలో ఇక రాజస తామసి నాలుగోది దీంట్లో ఏంటంటే రాజోగుణము తమోగుణము ఉంటుంది తమోగుణ విభాగంలో కూడా ఈ దగ్గ వస్తుంది అక్కడ తమోగుణము రజోగుణం కలిసిందని చెబుతారు ఈ రెంట్కి ఒకటే లక్షణం వీరిలో రజోగుణ తమోగుణాలు సమబాళాల్లో ఉంటాయి వీళ్లకు మోక్షం మీద దృష్టి ఉంటుంది అంతవరకే ప్రయత్నం మాత్రం చాలా స్వల్పం మోక్షం రావడానికి కొన్ని వందల జన్మలు పడుతుంది సామాన్య సాధకులంతా ఈ కోవలో వాళ్ళే ఇక రాజసాత్యంత తామసి ఐదో భాగం దీంట్లో రజోగుణంలో వీళ్లలో ఏముంటుంది రజోగుణం స్వల్పంగా ఉండి తమోగుణం అధికంగా ఉంటుంది సత్కర్మలు మంచివి వీళ్ళు ఒప్పుకుంటూనే ఉంటారు కానీ త్వరగా చేయలేరు వీళ్ళు మోక్షం పొందటానికి కొన్ని వేల జన్మలు పట్టచ్చు సాంప్రదాయక కుటుంబాలలో ఉండేటువంటి సామాన్య జీవులు అనేక మంది ఈ విభాగంలో చేరే వాళ్లే ఇక్కడికి రజోగుణ విభాగాలు ఐదు పూర్తి అయ్యాయి ఇక విభాగాలు చూడాలి దీంట్లో నాలుగే విభాగాలు అని చెప్పాం కదా ఎందుకంటే తామస తామసి అనే విభాగాన్ని వదిలేశాం కదా ఎందుకని తామస తామసికి అత్యంత తామసికి చెప్పుకోదగ్గ భేదం లేదని చెప్పుకున్నాం కదా అంచేత తమోగణ విభాగంలో నాలుగే మిగిలాయి వాటిని గమనించాలి ఏమిటంటే ఏమంటున్నాయంటే రామ తమో విభాగంలో మొదటిది తామసి అనే భాగం ఈ తామసి విభాగంలో చేరినటువంటి జీవులకు అనేక కల్పాలు దాటాకగానే మోక్షం లభించదు అంటే ఈ కల్పంలో కాదు వచ్చే కల్పంలో కాదు అనేక కల్పాలు దాటిపోవాలి వీళ్ళంతా కూడా అల్పజీవులు మామూలుగా పురుగులు చెట్లు మొలైనవన్నీ కూడా ఇంచుమించుకోవాలోకి వచ్చేస్తాయి ఇక రెండవది తమో విభాగంలో రెండవది తామస సత్వ దీంట్లో విశేషం ఏంటంటే వీళ్ళు జన్మించింది తామస జాతే అయినప్పటికీ కూడా సత్వ ప్రధానులై ఆ జన్మలోనే మోక్షం సంపాదించుకోగలుగుతారు దీనికి ఉదాహరణ ఏంటంటే మనం ఇప్పుడే చెప్పుకున్నాం కర్కటి ఉపాఖ్యానం సూచికోపాఖ్యానం ఆ ఉపాఖ్యానంలో ఉండేటువంటి కర్కటీ దేవి దీనికి ఉదాహరణే అలాగే సుప్రసిద్ధ భక్తులైనటువంటి ప్రహ్లాదు కూడా దీనికి ఉదాహరణే ఇక తమో విభాగంలో మూడో విభాగం తమో రాజసి ఇది రజోగుణ విభాగంలో రాజస తామసే అనే పేరుతో వచ్చింది ఇక్కడ తమో విభాగంలోనేమో తమో రాజసి అనే పేరుతో వస్తోంది ఫలితము అంతే ఎక్కువ తేడా లేదు వీళ్ళు సామాన్యంగా ప్రహ్లాదులాగానే పుడుతూ ఉంటారు కానీ వాళ్ళకి వెంటనే ముక్తి వచ్చేంత యోగ్యత ఉండదు కొన్ని జన్మలకు ముక్తి అందుకుంటూ ఉంటారు ఇక తమో విభాగంలో నాలుగవ విభాగం పేరు అత్యంత తామసి వీరికి మోక్షార్హతే ఉండదు ఎన్ని జన్మలు పోయినా వీళ్ళకి మోక్షం వస్తుందనే ఆశ చాలా కష్టం కనుక ఈ విధంగా జీవోపాధుల్ని విభాగం చేసుకొచ్చాను రామా ఈ విభాగం అంతా నీకు ఎందుకు చెప్పానంటే జీవులకు బ్రహ్మకు భేదం వల్ల ఉపాధుల వల్ల మాత్రమే వస్తుంది అంటే శరీరాల వల్ల మాత్రమే వస్తుంది ఈ ప్రపంచమంతా కలిపితే ఉత్పత్తికి ముందు అది బ్రహ్మస్వరూపంలోనే ఉంది ఈ ప్రపంచమంతా లయించిపోయిన తర్వాత అది మళ్ళీ బ్రహ్మస్వరూపంలోనే ఉంటుంది ఈ విషయాన్ని చెప్పడానికే ఈ జీవోపాధుల విభాగం నేను చేశాను నువ్వు గుర్తించవలసినటువంటి సత్యం ఇదే ఈ జీవోపాసన విభాగం వల్ల నీకు ఏం తెలుస్తుంది కొంతమంది ఇప్పుడు ముక్తి పొందుతారు కొంతమంది అప్పుడు ముక్తి పొందుతారు కొంతమంది ఈ జన్మలోనే ముక్తి పొందుతారు కొంతమంది కొన్ని కల్పాల తర్వాత ముక్తి పొందుతారు అని చెబుతున్నాం వీళ్ళు ఉత్పత్తి కాకముందు ఎలా ఉన్నారు బ్రహ్మస్వరూపంగా ఉన్నారు ముక్తి పొందిన తర్వాత ఎలా ఉన్నారు బ్రహ్మస్వరూపంగా ఉన్నారు కనుక ఈ మొత్తం సృష్టి అంతా ఎక్కడి నుంచి వస్తోంది బ్రహ్మలోంచి వస్తోంది ఎక్కడికి పోతోంది బ్రహ్మలోకే పోతోంది ఇది నువ్వు ఈ కథలన్నిటి ద్వారా మా యొక్క తాత్పర్యం ఇది నువ్వు దీన్ని బాగా గ్రహించు అన్నాడు ఈ మాట విని రాముడు వెంటనే ఒక గడ్డు ప్రశ్న వేశాడు ఏమన్నా అంటే గురుదేవా మీరేమంటున్నారు బ్రహ్మలో వంచి జీవుడు వస్తున్నాడు మళ్ళీ ముక్తి వస్తే బ్రహ్మలోకి వెళ్ళిపోతున్నాడు వీడికి ఈ జీవభావాన్ని రావడానికి కారణం ఏమిటి అది తేల్చి చెప్పండి అన్నాడు వశిష్ఠుడు కొంచెం విసుక్కున్నాడు జీవోత్పత్తి క్రమం అంతా ఇప్పుడే వర్ణించాం కదటయ్యా మళ్లీ అడుగుతున్నామేమిటి అన్నాడు ఎందుకంటే రాముడు ఏదో మనస్సులో అభిప్రాయం పెట్టుకునే ఈ ప్రశ్న వేసి ఉంటాడు అందుకోసమే వశిష్ఠుడు బుడంగున సమాధానం చెప్పకుండా నీ అభిప్రాయం ఏమిటి అని రాముడు చెబుతున్నాడు గురుదేవా పరబ్రహ్మ నుంచి హిరణ్య అలాగే పరబ్రహ్మ నుంచే జీవులు కూడా ఆవిర్భవించారని మీరు చెబుతున్నారు అంటే ఏమిటి పరబ్రహ్మే ఉపాసుల్లో ప్రవేశించి జీవుడయ్యాడు అన్నమాట అంటే జీవత్వం పరబ్రహ్మకు నిత్య లక్షణం కాదు అది ఆగంతుక లక్షణం ఆగంతుకం అయితే దానికి కారణం ఉండాలి అది ఏమై ఉంటుందా అని ఎందుకంటే వాడి నిత్య స్వభావంలో జీవత్వం లేదు బ్రహ్మకి ఆగంతుకంగా అప్పుడప్పుడు జీవత్వం వస్తోంది అప్పుడప్పుడు జీవత్వం వస్తోంది ఒకప్పుడు లేకుండా పోతుందంటే జీవత్వం రావడానికి ఏదైనా కారణం ఉండాలి ఆ కారణం ఏమిటి అని ఆలోచిస్తున్నా మీరేమంటారు పాతకర్మే ఆ కారణము అంటారు అంతకంటే మార్గం లేదు అదే చెప్పాలి అంతకంటే మరో కారణం కనిపిస్తలేదు కనుక అయితే జీవుడు పుట్టక ముందే పాత కర్మ ఉందంటే ఆ కర్మను చేసిన కర్త ఒకడు ఉండాలి ఒక కర్త లేకపోతే కర్మ జరగదు కదా మరి కనుక జీవుడు కంటే ముందరే ఒక కర్త ఉంటే వాడేవాడు వాడు మరో జీవుడా లేక పరబ్రహ్మమేనా పరబ్రహ్మమే అందామయ్యా అంటే ఆ పరబ్రహ్మమే కర్త పరబ్రహ్మ కర్త అయిపోతే అతని నిష్క్రియత్వం కాస్త ఎగిరిపోతుంది పరబ్రహ్మ నిష్క్రియడు నిష్క్రియడు అని మీరు బాగా చెబుతున్నారుగా ఆ లక్షణం కాస్త ఎగిరిపోతుంది కనుక అది కుదరదు ఏమనాలి ఇప్పుడు వాడు మరో జీవుడు వాడు మరో జీవుడు అంటే వాడెలా పుట్టాడు అనే ప్రశ్న అటాకే మిగిలిపోతుంది ఇటు పెట్టిన చిక్కే అటు పెట్టినా చిక్కే ఈ చిక్కు తప్పించుకోవాలంటే మీరేం చెప్పాలి జీవుడు అనాది అని చెప్పేసేయాలి అలా చెబితే ఆ జీవుడు కొంతసేపు అవ్యక్తంగా ఉండి మళ్లీ ఇప్పుడు వ్యక్తం అవుతున్నాడు అని సమర్థించుకోవచ్చు కానీ అలా చెబితే జీవత్వం అనేది ఆగంతుక లక్షణం అనే మొదట్లో మనం చెప్పుకున్నామే దానికి విరోధం వచ్చి పడిపోతుంది మీరేం చెబుతున్నారు చిక్కు తప్పించుకోవడం కోసం కర్తృత్వం ఎవడికి పట్టకుండా ఉండడం కోసం జీవత్వం అంతకుముందు అవ్యక్తంగా ఉందయ్యా ఇప్పుడు జీవత్వం వ్యక్తం అవుతుందయ్యా అంటున్నారు అంటే వ్యక్తమైనా కాకపోయినా జీవుడు ఎట్లా ఉంటున్నాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అనాదిగా ఉంటున్నాడు జీవుడు అనాదిగా ఉంటే వాడు జీవత్వం ఆగంతుకం ఎలా అవుతుంది జీవత్వం ఆగంతుకం అనుకుని కదా ఈ చర్చంతా ప్రారంభించాం కనుక మన ప్రారంభానికే విరోధం వచ్చేస్తోంది కనుక ఉపాధుల వల్లే బ్రహ్మకు జీవత్వం వస్తుంది అని మనం మొదట్లో చెప్పుకున్న మాట వల్ల ఈ జుక్కులన్నీ వస్తున్నాయి కనుక ఆ మాట కుదరదు ఏం కుదరదు బ్రహ్మకు జీవత్వం వస్తున్నమాట వాస్తవమే కానీ అది ఉపాధుల వల్ల వస్తుందనే మాట కుదరదని వచ్చేసింది ఇది ఎట్లా కుదురుతుంది ఎడు చూసిన జీవభావానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు మీరు ఎడు చెప్పినా సరే చిక్కువచ్చి పడుతోంది ఎన్ని రకాల ఆలోచించినా అంతే వస్తోంది ఎంతకంటే వేరే రకంగా చెప్పడానికి వీలే కనిపించడంలా అందుకోసం అడుగుతున్నానండి అన్నాడు అప్పుడు వశిష్ఠుడు చెబుతున్నాడు అభిన్నవు కర్మకర్తారవు సమమేవరా ఈ శ్లోకంలో వాల్మీకి మహర్షి వేదాంత శాస్త్రంలో ఒక గడ్డైనటువంటి ఘట్టాన్ని మంచి కవితామయంగా చూస్తున్నాడు అభిన్నవు కర్మకర్తారౌ కర్మ కర్త అనేవి భిన్నమైన వస్తువులు కావయ్యా అభిన్నమైనవి అవి భిన్నమైన వస్తువులు కావు గనక ఒకే స్వరూపంగా ఉండే వస్తువులు గనక అవి పరాత్పదా సమమేవ స్వయం ప్రకటతాం యాతవు ఆ పరబ్రహ్మ నుంచి ఒకేసారి ప్రకటన పొందాయి అవి ఒకేసారి ఆవిర్భావాన్ని పొందాయి ఒకేసారి ప్రకాశించాయి ఒకేసారి కనిపిస్తున్నాయి ఇదల్లా కుదురుతుందండి అంటావేమో ఒక మంచి ఉదాహరణ జవిత పుష్పామోదవు తరోహ ఇవ చెట్టు నుంచి పువ్వు పూ పోసింది అంటే వాసన వచ్చేసింది సువాసన ఈ రెండిట్లో ఏది ముందు పుట్టినట్టు ఏది ముందన్నా చిక్కే వాటిల్లో ఏది ముందు బుట్టలా రెండు ఒకేసారి పుట్టాయి అలాగే కర్మకర్త అనేవి విడివిడిగా బుట్టలేదు రెండు ఒకేసారి పుట్టాయి ఈ రెండు ఎక్కడి నుంచి పుట్టాయి అవిద్య నుంచి పుట్టాయి అవిద్య వల్లే పుట్టాయి కనుక జీవుల ఉత్పత్తికి అసలైన కారణం అవిద్యే మరేది కాదు ఈ రకంగా గనక ఆలోచించినట్టయితే నువ్వు చెప్పిన చిక్కులన్నీ ఒకేసారి ఎగిరిపోతే రామా మళ్ళీ ఒకసారి ఆలోచించి చూసుకో అన్నాడు రాముడు అంటున్నాడు గురుదేవా మీరేదో కవితాపరంగా ఉపమానం చెప్పేసి అంతమాత్రం చేత కర్త కర్మ ఒకేసారి పుట్టాయని అందువల్ల అవి అభిన్న వస్తువులని చెప్పేస్తున్నారే కేవలం కవిత్వంతోనే నిరూపించడం కుదురుతుందా తార్కికంగా నిరూపించద్దా మరి దీనికి తార్కికమైన నిరూపణ ఏమిటి ఆ నిరూపించడం ఎలా అని అడిగాడు దాని మీద వశిష్ఠుడు కొంచెం తీవ్రమైపోయాడు అంటున్నాడు ఆయన నీకు నిరూపణ కావాలా విను నువ్వు చెప్పే కర్త కర్మ కంటే భిన్నంగా ఉన్నాడు అంటున్నావు నువ్వు అలా కర్త కర్మ కర్త కర్మ కంటే భిన్నంగా ఉంటే వాడు అనాదా సాదా అనాది అంటే ఆది లేనివాడు సాధి అంటే ఆది ఉన్నవాడు ఈ రెండులో ఏ రకమవుతాడు ఏది ఏమవుతుందో చూద్దాం అని అక్కడి నుంచి తొంభై ఐదవ వశిష్ఠ మహర్షి ఒక అద్భుతమైనటువంటి తార్కిక విహారం చేసేసాడు ఒక రణరంగంలో విహారం చేసినట్టుగా తార్కిక రంగంలో విహారం చేశాడు వశిష్ఠ మహర్షి ఇక్కడ వశిష్ఠ మహర్షి విజృంభించి చేసిన తర్కవాదం ఎంత జటిలంగా ఉందంటే మరి అదంతా కూడా అడవిలో నడకలాగా ఉంటుంది అంచేత ఆ వాదం కొంచెం సులభంగా అర్థం కావడం కోసం ఆ వాదాన్ని ఒక పట్టికగా తయారు చేసి మనం ఇప్పుడు చూసుకుంటున్నాం ఎందుకంటే ఈ అడవి ప్రయాణంలో అడవి బాగా తెలిసిన వాళ్ళకి కూడా గందరగోళంగానే ఉంటుంది తర్కం కూడా అడవి లాంటిదే అందులో వశిష్ట మనిషి విజృంభించి ఎక్కడికక్కడ కల్పాలు వికల్పాలు తయారు చేసి పాదమంతా పెంచేసరికి ఈ సర్గ మొత్తం అంతా చదివేటప్పటికీ మనం ఎక్కడ సిద్ధాంతం ఏమిటి పూర్వపక్షం ఏమిటి అర్థం కాకుండా పోతుంది అంత గందరగోళంగా ఉండే సర్గ ఇది అందుచేత దీన్ని ఏం చేశామంటే మొదలు మనం ఒక చిన్న పట్టికగా తయారు చేయడం జరిగింది అయినా కూడా ఇది దగ్గర కూర్చునే పాఠంగా చదవలసిన విషయమే తప్పితే ఉపన్యాసంగా వింటే అంతుబట్టే విషయం కాదు కనుక కేవలం రేఖా మాత్రంగా ఈ పట్టికను మనం కొంచెం పరిశీలన చేద్దాం పాఠకులు శ్రోతలు ఈ పట్టికను కొంచెం పరిశీలన చేయండి జై గురుదత్త